पतिता पावन सीता पतिता पावन सीताराम सीताराम नमस्कारम नमस्कार मोहनदास्रमचंद गांधी भारतीय आदरीबड़े गोप स्वातंत्रोधुड़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 అబ్దుల్లా సేఠ్ గారి కేసు పరిష్కారం అయింది ఇక నాకు ప్రిటోరియాతో ఏం పని డర్బాన్కి వెళ్ళి ఇంటికి ప్రయాణం అవుదామనే ప్రయత్నం ప్రారంభించాను కానీ అబ్దుల్లా సేఠ్ వీడ్కోలు విందు చేయకుండా నన్ను విడిచిపెడతాడా నన్ను గౌరవించేందుకై ఆయన సిడెన్హోంలో ఒక విందు ఏర్పాటు చేశాడు ఆ రోజంతా విందుతో కాలక్షేపం చేయాలని నిర్ణయం నా దగ్గర కొన్ని వార్తాపత్రికలు ఉన్నాయి వాటిని తిరగవేస్తూ కూర్చున్నాను ఒక పత్రికలో ఒక మూల ఇండియన్ ఫ్రాంచైజ్ అన్న శీర్షికతో కొన్ని వాక్యాలు నా కంటపడ్డాయి నేటాల్ శాసనసభలో సభ్యుల్ని ఎన్నుకొనటానికి భారతీయులకు హక్కు లేకుండా చేసేందుకు ఒక బిల్లును గురించి చర్చలు సాగుతున్నాయి ఈ కొద్ది వాక్యాలు ఆ చర్చకు సంబంధించినవే నాకు ఆ చట్టం గురించి ఏమీ తెలియదు విందుకు వచ్చిన అతిథులెవరికీ తెలియదు దాన్ని గురించి అబ్దుల్లా సేట్తో ప్రస్తావించాను ఈ వ్యవహారాలు మాకేం తెలుస్తాయి వ్యాపారానికి సంబంధించినవైతే మాకు తెలుస్తాయి ఆరెంజ్రీస్టేట్లో మా వ్యాపారమంతా నీట కలిసిన విషయం నీకు తెలుసు ఆ విషయమై మేము కొంత కలకలం రేపాము కానీ ఏం లాభం చదువురాదు గనక మేము అసమర్థులం బజారు ధరలు తెలుసుకోవటానికి మాత్రం మేము పత్రికలు చదువుతాము చట్టాల గొడవ మాకేం తెలుస్తుంది ఆ తెల్ల వకీళ్లే మాకు కళ్ళు చెవులు అని అబ్దుల్లా సేఠ్ అన్నాడు భారతీయ క్రైస్తవులను గురించి వివరంగా అబ్దుల్లా సేఠ్ చెబుతూ వారా వారికి మేమంటే అలుసు వారంటే నిజానికి మాకు అలసే క్రైస్తవులు కనుక వారు తెల్లవారికి బానిసలు ఆ తెల్ల ఫాదరీలు ప్రభుత్వానికి బానిసలు అని అన్నాడు వారి మాటలు నా కండ్లు తెరిచాయి ఈ శాఖ సంబంధించింది వారు మనము ఒకటే అని తెలియజేయటం అవసరం అని అనిపించింది యేసుమతానికి ఇదా అర్థం వారి మతం పుచ్చుకున్నంత మాత్రాన భారతీయులు కాక విదేశీయులైపోతారా అయితే నేను మన దేశానికి రాబోతు ఉన్నాను అందువల్ల నా ఈ అభిప్రాయం వాళ్ళకి చెప్పలేదు అబ్దుల్లా సేఠ్ గారితో ఈ బిల్లు శాసనమైతే మన వాళ్ల కష్టాలకు అంతే ఉండదు ఇది భారతీయులకు ప్రథమ ఉచ్చాటన మంత్రం మన ఆత్మగౌరవానికి వేరుపురుగు అని చెప్పాను కావచ్చును కానీ ఫ్రాంచైజీకు మూలం ఏమిటో చెబుతాను మాకు మొదటిదాన్ని గురించి ఏమీ తెలియదు ఎస్కాంబీ గారిని మీరు ఎరుగుదురు కదా అతడు మనకు పెద్ద వకీలు ధీరుడు అతడే మొదట ఈ విషయం మా బుర్రలకు ఎక్కించాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఎస్కాంబీ పెద్ద యోధుడు కూడా ఆయనకు మరియు వార్ఫు ఇంజనీరుకు మధ్య పడేది కాదు అందువల్ల ఆ ఇంజనీరు తన నోట్లన్నీ పుచ్చుకొని ఎన్నికల్లో ఎక్కడ ఓడిస్తాడో అని ఎస్కాంబీ దిగులు పడ్డాడు అప్పుడు ఆయన ఆ విషయం మాకు చెప్పాడు ఆయన ప్రోత్సాహంతో మేమంతా మా పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చాము ఎన్నికల్లో ఎస్కాంబీ గారికి మా ఓట్లు ఇచ్చాం అంతేగాని మా ఓట్లకు మేమే విలువ ఇవ్వటం లేదు ఇది స్పష్టం అయితే మీ మాటలు మాకు అర్థం అవుతాయి మీ సలహా ఏమిటో చెప్పండి అని అబ్దుల్లా సేఠ్ అన్నాడు ఇతర అతిథులంతా మాటలు శ్రద్ధగా ఉన్నారు వారిలో ఒకరు అందుకొని ఏమండి మీరు ఈ స్టీమర్కు బయలుదేరకండి ఒకటి రెండు మాసాలు ఇక్కడే ఉండిపోండి మీరు ఎలా చెబితే అలా చేస్తాం అని అన్నాడు నిజం నిజం అబ్దుల్లా సేఠ్ మీరు గాంధీబాయిని ఆపివేయండి అని మిగిలిన వాళ్ళంతా గట్టిగా అన్నారు అబ్దుల్లా సేట్ మంచి అనుభవజ్ఞుడు ఇక గాంధీని ఆపగల అధికారం నాకు లేదు ఇప్పుడు నాకెంత అధికారం ఉందో మీకు అంతే అధికారం ఉన్నది మీరు చెబుతున్నదంతా సత్యం మనమంతా కలిసి వారిని ఆపుదాం కాని ఇయన బారిష్టరు వీరి ఫీజు మాట ఏమిటి అని అన్నాడు ఫీజు మాట ఎత్తేసరికి నాకు మనస్సు చివుక్కుమంది నేను వెంటనే సేటుగారు దీనికి ఫీజుకు సంబంధం లేదు ప్రజాసేవకు ఫీజా అసలు నేను ఉంటే ప్రజాసేవకుడిగానే ఉంటాను వీరందరితో నాకు ఇదివరకు పరిచయం లేదు వీరంతా నాకు సాయం చేస్తారనే నమ్మకం మీకు ఉంటే నేను ఒక్క మాసం ఇక్కడ ఉంటాను కానీ ఒక్క మాట మీరు నాకేమీ ఇవ్వ అవసరం లేదు అయితే మనం చేయదలుచుకున్న పనికి కొంత మూలధనం అవసరం టెలిగ్రాములు పంపాల్సి వస్తుంది అక్కడికి ఇక్కడికి తిరగవలసి వస్తుంది ఆయా వకీళ్లతో సంప్రదింపులు జరపవలసి వస్తుంది నాకు మీ లా కనుక కొన్ని లా నాకు కావాలి అందుకు ధనం అవసరమవుతుంది ఈ పనికి ఒక్క మనిషి సరిపోడు పలువురు సాయం కావాలి అని అన్నాను నా మాటలు వారందరినీ ప్రభావితం చేశాయి అల్లా దయ వల్ల ధనం దానంతటా అదే సమకూరుతుంది జనం కావలసినంతమంది ఉన్నాం మీరు మాత్రం ఉండిపోతాను అని అనండి చాలు అని ఒక్కసారిగా అన్నారు నాకు వీడుకోలు ఇవ్వటానికి వచ్చిన అతిథి బృందం కార్యనిర్వాహక బృందం అయింది తొందరగా విందు ముగించి ఇళ్లకు వెళదామని అన్నాను నేను నా మనస్సులో ఇక ముందు చేయవలసిన సమరానికి రేఖలు గీసుకున్నాను నోటరు జాబితాలలో చేరి ఉన్న వాళ్ల పేర్లను తెలుసుకున్నాను మరో నెల రోజుల పాటు అక్కడ ఉండటానికి నిశ్చయించుకున్నాను ఈ విధంగా భగవంతుడు దక్షిణాఫ్రికాలో నా జీవితానికి పునాది వేసి ఆత్మసన్మాన సంగ్రామానికి నాంది పలికాడు రఘుపతి రాఘవ రాజా రామ పతితన సీతారా సీత రఘుపతి రాఘవ అతితన సీతారాపతి